ప్రార్థిస్తున్నాం మరి పరిశుభ్ర వరకు తండ్రి మీకు వదనాలైన మహోన్నత మీకు స్థుతులు స్తోత్రాలు వేసేయ్యా ఇంతవరకు అది కాచి కాపాడి మీ మధ్యాహ్న ప్రభు మీ వాక్యాన్ని ధ్యానం సిద్ధపడుతుండగా మా తను మాట్లాడండి అభివృద్ధి సరి చేయండి ప్రభావాన్ని గ్రహించి నరపరకరంగా జీవితించారు చేయమని ప్రానం ప్రార్థిస్తున్నాం తండ్రి కొంతకాలం నుంచి ఆల్మోస్ట్ టూ వీక్స్ నుంచి కృపావరాలు అన్న అంశం గురించి ధ్యానిస్తా ఉన్నాం అందులో చివరికి ఆల్మోస్ట్ వచ్చేస్తాం మనము తొమ్మిది వరాలు అంటే ఎనిమిదవ వరం గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం ఇది ఏంటంటే భాషల వరం స్పీకింగ్ ఇన్ టంగ్స్ ద గిఫ్ట్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఈ వరం సంబంధించిన విషయాన్ని మనం బాహు ధ్యానించినాము ఇది ఎందుకు మనకు అనుగ్రహించబడింది అనేది ముఖ్యంగా ఈ ఈ వరానికి సంబంధించింది మన ప్రభు ఏం చెప్పాడు అనేది నేను చూపించిన మరోసారి తిరిగి చూపిస్తాను మార్కు వార్త పదహారవ అధ్యాయం మార్కు సువార్త పదహారవ అధ్యాయం లాస్ట్ చాప్టర్ ఇది మార్కు వార్తలో అయితే మన ప్రభు ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు తను ఇచ్చిన ఆజ్ఞ ఇది అన్నట్టు కాబట్టి పద పదిహేనవ వర్షం నుంచి మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మిన నమ్మి బాప్తిజము పొందిన వాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడను నమ్మిన వాణి వలన ఈ సూచక క్రియలు కనబడను అవి ఏంటంటే నిజంగా యేసు ప్రభు నమ్మిన వాడు నమ్మిన తనైతే నీలో ఈ సూచక్రియలు కనిపించాలంట ఈరోజు మనం చర్చ చూస్తాము దేవుని బిడలలో ఈ సూచక్రియలు కనిపించవు మొదటిది ఏమనగా నా నామం నా దయవుని వెళ్ళుగొట్టుదురు ప్రతి చర్చ్ అందర్ అందరు దయలు అంటే లేదు ట్రెడిషనల్ చర్చెస్ లలో ఈవెన్ పాస్టర్స్ కూడా వెలగొట్టారు ఏ చర్చ్ మెంబర్ కూడా ఆ గిఫ్ట్ ఉంటది కాబట్టి వాళ్ళు నిజంగా నమ్మినరా అంటే అది ఒక డౌట్ఫుల్ లాగా అనిపిస్తుంది నాకు కాంట్రవర్షియల్ ఇష్యూ అన్నట్టు కానీ ఏసు తన నోటి మాట్లాడుతున్న మాట ఇది ఏంటి నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను మొదటిదిగా ఏంటి నా నామం దయ్యంలో వెలగొట్టుదురు ఇది ఇది పాటించే వాడే యేసుప్రమిని నమ్మిన వాడు అని నేను చెప్తాను ఎందుకు అంటే ఆయన చెప్పింది కాబట్టి తర్వాత ఏమంటుండ క్రొత్త భాషలు మాట్లాడుతారు క్రొత్త భాషలు అంటే నీకు తెలియబ భాష అది ఎవరు మాట్లాడుతున్నారు ఏసుప్రవి చెప్తుండ్రు ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారు భాషలు మాట్లాడతారంట చెప్పండి ఏడు నేను చర్చ నేను చూసిన దానికి ఈవన్ చాలా మట్లు పెద్ద కోసం చర్చేసలు కూడా లేదు ఎందుకంటే పెద్ద కోసం చర్చేశారనే భాషల్లో మాట్లాడే వాళ్ళు చెప్తుంటారు ఈరోజు అని కూడా లేదు తర్వాత నా నన్ను నమ్మిన పాములను ఎత్తి పట్టుకుందురు చూడండి పాములను ఎత్తి పట్టుకోవడం అంటే నిజంగా పాములను ఎత్తి పట్టుకుంటారు ఎవరమ్మా అసలు అర్థం లేదు కదే దేవుని సేవకులు పాములను ఎందుకు పట్టుకోవాలా అసలు బొత్తిగా అర్థం లేదు అవి ఉపమైన రీతిగా చెప్పబడ్డాయి అన్నట్టు పాములని అంటే పాము అంటే మనకు తెలుసు పాపపు జీవితము పాపపు జీవితాన్ని చూపించడం వ్యక్తి పట్టుకోవడం అంటే పాపపు జీవితాన్ని చూపించాలా ఈ లోకం అంతా పాపభూరితమైంది అంటే తెలుసు పాములు ఒక రకమైన క్రైస్తవ గుంపల్లి వారి వారు వారిని మనం బయలు చూపించాలా వారి పరిస్థితి ఎట్లందో చూపించాలా తర్వాత మరణకరం ఏది అది వారికి హాని చేయదు దీని మీద చాలా ఛాలెంజింగ్ విషయాలు ఉన్నాయి ఇప్పుడు ని ఇవన్నీ హైలైట్ చేయను కానీ ముఖ్యంగా మనం అక్కడ ఏం చెప్తున్నా కృత భాషలు మాట్లాడతారు దాని గురించి మనం మాట్లాడుతుంది ఈ అంశం మరణకరమైనది ఏది త్రాగినను వారికి అది హాని చేయదు తర్వాత దేవుణ్ణి నమ్మిన రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వసత నందుతారంట ఏం చర్చ చేస్తుంది ఏ పాస్టర్ చేస్తుంది ఎందుకు చెయ్యారు అంటే వారు నిజంగా నమ్ముతున్నారు తీసుకోవడం నిజంగా నమ్ముతే ఈ కార్యం జరగాలంటున్నాడు తీసుకోవడం ఆయన సవాల్ చేస్తుండే మనం కదా ఏ స్లో సవాలు ఏంది అక్కడ నువ్వు నాయంతి నమ్మిగా ఉంచితే రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వాళ్ళు స్వస్థతను చెప్పండి మనము అనేక పర్యాలు చేతులు ఉంచాలి ఎక్కడో దూరంలో ఉంటారు పేషెంట్ ఇక్కడ ఫోన్ లో ఇప్పుడు నువ్వు ఫోన్ మనం మాట్లాడతాడు రోగుల మీద స్వస్థ చేయి కదా ఎట్లా స్వస్థత పడతాడు కాబట్టి ఇవన్నీ ఆత్మీయంగా చెప్పబడ్డాయి నువ్వు నిజంగా చేపెట్టని అవసరం లేదు అని చెప్తున్నాడు ఒకవేళ దెబ్బలు అంటే చేపట్టి ప్రార్థన చేస్తావు తల మీద లేనప్పుడు ఎట్లా చేపెట్టి ప్రార్థన చేస్తావు కుమార్ రెడ్డిగానే చేపెట్టి ప్రార్థిస్తావు నీ హృదయంలో అది ఊహించుకుంటా ధ్యానించుకుంటా ప్రార్థన చేస్తావు ఖచ్చితంగా కార్యం చేయాల్సిందే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో లండన్ అనో యుఎస్ ఆస్ట్రేలియాలో ఉంటాడు పేషెంట్ నువ్వు ఇక్కడి నుంచి ప్రార్థిస్తావు ఎట్లా చేయబెట్టగలవు చేయబెట్టలేవు లేదంటే వాళ్ళు ఏం వీడియో కాల్ చేయి అనేసి వాళ్ళ మొహం మీద చేయబెట్టి వీడియో మీద ప్రార్థన చేస్తావు ఏదో రూపకం ఎందుకంటే ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు ఈ రోజు టెక్నాలజీ ఉంది అంటే తేడా కానీ రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు మటుకు వాళ్ళు స్వస్థత ఈ వాక్యం చెప్తుంది వాళ్ళు ఎందుకు స్వస్థత అందలేరు ఎందుకంటే నువ్వు చేయిబెట్టి ప్రార్థన చేస్తాను ఇది జరిగింది క్రైస్తవ జీవితంలో ఏం జరిగిందంటే రెండు వేల సంవత్సరాల నుంచి స్లోవోగా ఈ రోజుకి ఇవన్నీ చర్చ మర్చిపోయింది ప్రకటించడము పాటించడం రెండో వర్క్స్ ఎన్ని ఆదివారాలు చర్చిపోయినా మనం గమనించేది ఏంటంటే రొటీన్ మెసేజ్ ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నామో అవే వింటున్నాం కానీ ఇవి వినము ఎటువంటి మెసేజెస్ విన్నాము నామందు నమ్మిక వచ్చిన వాడు క్రొత్త భాషలు మాట్లాడతారు కానీ నీకు భాషల వరము లేకపోతే అనుమానమే కదా నిజంగానూ నమ్మిన ఈశ్వరణి కొంచెం ఛాలెంజింగ్ కొంచెం సవాల్ ఉంటది కదా నీకు వరం లేదు నీకు వరం నువ్వు కొరత భాషలో మాట్లాడతలేవంటే యేసు ప్రభు అబద్ధిప్పుడ కాదు కదా ఆయన చెప్పిండు నా ఎందుకు నమ్మిక వస్తే నువ్వు కొత్త భాషలలో మాట్లాడతావు కానీ నువ్వు మాట్లాడతలేవంటే నీకు వరం లేదన్నట్టే కదా బహు కాంట్రవర్షియల్ ఇష్యూ కదా కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు నేను ఏం జరిగింది ఎందుకు చర్చ ఈ వరాలని పాటించలేదు ఫస్ట్ సెంచరీ అంటే మొదటి దశ మొదటి మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘము వీటన్నింటినీ పాటించింది ఈ పంతొమ్మిది వందల సంవత్సరాల తర్వాత ఎందుకు మర్చిపోయింది ఎందుకు వాటిని పక్కకు పెట్టింది అంటే దుష్టుడు విజయం పొందిండు నేను అది ఖచ్చితంగా కఠినంగా చెప్తాను దుష్టుడు విజయం పొందిండు ఎందుకంటే నువ్వు కొత్త భాషల్లో మాట్లాడితే దేవునితోని మాట్లాడుతున్నావు అని నేను చూపించిన మొదటి పరిదాస పత్రిక పద్నాలుగో అధ్యాయంలో భాషల్లో మాట్లాడేవాడు దేవుడితోనే సంభాషించుతున్నాడు అని ఉంది కాబట్టి దేవుళ్ళతో సంభాషించాలంటే నీకు ఆ వరం అని చెప్తున్న వాక్యం మరి దేవునితోని సంభాషిస్తున్నవి ఏంది ఈ లోకాతీతమైన భాషలో నీకు వచ్చే తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు హిందీ కావచ్చు ఏదైనా భాష కావచ్చు అవి లోకపు భాషలు కానీ పర్లోకప్పు భాష కూడా మీకు వరం ఇస్తాడు ఎందుకంటే ఒకప్పుడు మనము ఈ శరీరంలో లేనప్పుడు ఆయన సన్నిధిలో ఉంటే మీ ప్రతి ఆత్మ ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన స్థితిస్తున్నప్పుడు ఒక భాషలో స్థుతించినము అది పర్లోకప్పు భాష దేవుడు సంభాషించే భాష కాని ఈరోజు దుష్టుడు విజయం పొందిండు ఎందుకో అనేక పర్యాలు చూపించిన వాడు మన మధ్యలో నుంచి బయలుదేరిండు వాడు మొత్తం కన్ఫ్యూజ్ చేసే చర్చని లోపల అన్ని తారుమా చేసి బోధల్ని బయటకు వెళ్ళిపోయాడు వీళ్ళు ఇక్కడ కొట్టుకుంటున్నారు వాడు చిచ్చు పెట్టేసి వెళ్ళిపోయాడు ఇంకా వీళ్ళు లోపల కొట్టుకుంటా ఉన్నారు ఈ కూడా అందుకే మనకి ఎఫ్ఎస్ రాష్ట్ర పాత్రికొచ్చినప్పుడు పౌరుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనకి అదేంటంటే మరియు మీరు మద్యంతో మత్తులై ఉన్నప్పుడు చూడండి ఒకసారి ఎఫెస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఎఫ్ఎస్ లెటర్ టు ఎఫిసియన్స్ అంటాం ఎఫెస్సి లక్ పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఏమిటంటే మరియు మద్యంతో మధ్యలో ఉన్నప్పుడి చెప్పండి చర్చలో లేదా ఇది ఈరోజు ఆల్కహాల్ కన్సంప్షన్ చాలా క్లియర్గా ఉంది ఇక్కడ తాగొద్దని దానిలో దుర్వ్యాపారము కలదు అంటే టోటల్ లాస్ అన్నట్టు త్రాగుడు వా అలవాటు ఉన్న వాళ్ళ జీవితాలలో కంప్లీట్ లాస్ ఉంటదంట అన్ని విధాలుగా అయితే ఆత్మ పూర్ణులయుండు అంటే మద్యం తాగుతుంది ఆల్కహాల్ తాగడం ఇదేమో ఆత్మ ఆత్మ పూర్ణత ఆత్మ పూర్ణులయుండు అని చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధ ఆత్మని మనం త్రాగాలని పరశుధాత్మని మనము త్రాగాలంటున్నాడు మన మనసు పరుశుదాత్మని ఎట్లా త్రాగుతారు కదా చూడండి యువహాన్సు వార్త ఏడవ అధ్యాయము యూహాన్సు వార్త ఏడవ అధ్యాయము మన ప్రభు మాట్లాడుతుండ్రు ఇక్కడ పద్దెనిమిది ముప్పై ఎనిమిదవ వచ్చిన నానందరూ విశ్వాసం ఉంచి వాడు లేఖనము చెప్పినట్లు వాణ్ణి కడుపులో నుండి జీవజల నదులు పారనని బిగ్గరగా చెప్పండి అయితే జీవజల నదులు జీవజలము అంటే ఏంది చాలా మంది జీవజలం అంటే వాక్యం కదా ప్రజర్ అంటారు అవును వాక్యమే కానీ ఏశ్వరం ఏం చెప్తుండ్రు చూడండి ముప్పై తొమ్మిదో తన ఎందు విశ్వాసం ఉంచు వారు పొందబోగు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను జీవజల నదులు అంటే పరిశుద్ధాత్మ అని ఏశ్వరమే ఇంటర్ప్రిటేషన్ ఇస్తాడు నువ్వు నేను కాదు కామెంట్రీ బుక్స్ కాదు జీవజన నదులు పరిశుద్ధాత్మకి సాదృశ్యం అని చెప్తున్నాడు అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యం ఏంటంటే మొదటి దశాల చర్చిలో రక్షణ పొందిన వాళ్ళకి ఏ రోజైతే వాళ్ళు రక్షణ పొంది భాప్సం పొందుతున్నారో అదే రోజు పరిశుధాత్మ వాళ్ళలో అదే రోజు వాళ్ళు క్రొత్త భాషలో కానీ ఈ రోజు జరుగుతలేదు నేను చూసిన ఎన్ని చర్చెస్ పోతాం కదా ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల చర్చలు తిరిగిన్నాం మనం ఈ గత సమాచారాల్లో కొన్ని వందల చర్చలలో వాక్యాలు చెప్పడం ఎన్నెన్నో చర్చలు జరిగినాం మనం ఏ చర్చలో కూడా మనం ఇది గమనించలే ఏ బ్రహ్మణ నమ్మిక పొందిన వారి మీద పరిశుధాత్మ రావడము దాని తర్వాత కృత భాషలలో మాట్లాడడం ఎక్కడ ఒక్క నా జ్ఞాపకం ఉన్న నేను అనుకుంట సమీర్ టూ థౌజండ్ లో ఒక చర్చిలో నేను వాక్యం చెప్పేవాడిని ఐడి బొలారం ఇటు జేడి మెట్ల ప్రాంతంలో అక్కడ ఒక చర్చ్ కొత్తగా స్టార్ట్ చేసినాము అప్పుడు నేను పోయి అక్కడ వాక్యం చెప్పటండి అక్కడ ఇద్దరు అన్నదమ్ములు వారి భార్యలు నలుగురు మొత్తం కొత్తగా రక్షణ పొందినారు వాళ్ళ భాప్సం పొందుతామంటే నేను నీళ్ళ చిన్న చెరువు ఉండి అక్కడ నీళ్ళకి దిగి వాళ్ళ మీద తల మీద చేతులు పెట్టకముందే పరసాత్మ దిగి వచ్చి వాళ్ళు ఇట్లు తర్వాత కొంతసేపు ప్రార్థన చేసినాక వాళ్ళకు బాప్సమి చేసినాను అయితే ఈ రోజు అట్లా పాపాలు ఒప్పుకున్నప్పుడు వాళ్ళు ఏసు మీద నమ్మిక ఉంచినప్పుడు వారి మీద పరిశుధాత్మ వస్తలేదు కానీ ఏసులో వాళ్ళకి ఇక్కడ చెప్తుండేంటే ముప్పై తొమ్మిదో వర్షంలో విశ్వాసం ఉంచి వారు కొంతబాబు గురించి ఆయన ఈ మాట చెప్పారు అంటే జీవజల నదులు నీ కడుపులో నుంచి బయటికి రావాలా పరిశుధాత్వం పొందుకున్న వాడి జీవితము ఎట్లా ఉంటది అనేది అక్కడికి విశ్వాసం ఉంచిన వాడు ఎందుకు అభిషేకం కలుగుతుంది అని ఆయన జ్ఞాపకం చేస్తుంది అక్కడ అది నేను చెప్పే పాయింట్ ఇక్కడ కాబట్టి పరశుద్ధాత్మ నీలో ఉంటే మొదటి సూచన ఏంటి అంటే భాషల వరం ఎన్ని కేసులు చూస్తాం కొన్ని వందల కేసులు చూస్తుంది పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న జీవితంలో ఫస్ట్ ఆధారం లేక ఎవిడెన్స్ అంట నీకు చూస్తున్నా సాక్ష్యం అన్నది గూగుల్ ట్రాన్స్లేషన్ లో సాక్ష్యం అని అది ఎవిడెన్స్ అంటే ప్రూఫ్ కదా రుజువు అంటే నమ్మిక నమ్మిక వచ్చిన వాడిలో పరశుధాత్మ కార్యం జరుగుతుంది పరశుధాత్మ అభిషేకం జరుగుతుంది పరశుధాత్మ ఫస్ట్ వచ్చిందంటే అపోకాలను మనం చేసినప్పుడు రెండవ అధ్యయంలో మొట్టమొదటిసారి పరశుదాత్మ వచ్చినప్పుడు వాళ్ళందరూ భాషల్లో స్థితించినారు దేవుళ్ళు కొత్త భాషలలో మరి ఈరోజు అట్లా జరుగుతూ లేదు ఏ చర్చలో కూడా అంటే ఏదో జరిగింది కానీ మన చర్చస్ కి జరిగింది కాబట్టి మొదటి కొను తెల్లాసిన పత్రిక మూడవ అధ్యాయంలో పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మొదటి కొను తెల్లాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనం చూడండి మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా కాబట్టి నిజమైన ఆలయము బిల్డింగ్స్ కాదు మీరే అని చెప్తున్నాడు పౌలు నిజమైన ఆలయం ఎవరంటే దేవుని నమ్ముకుండా బిడ్డలే వారి జీవితమే దేవుని ఆలయం వాళ్ళ హృదయమే బలిపీఠము లేక అతి పరిశుద్ధ స్థలం కాబట్టి మీరు దేవుని ఆలయం అయితే దేవుని ఆత్మ మీద నివసిస్తాడు అది మీకు తెలియదా ఈరోజు కూడా చాలా మంది పాఠశాలకి దేవుని ఆలయం అంటే కష్టపడి రెండు గజాల కూలీలు కట్టుకొని పెద్ద బిల్డింగ్ కట్టాలా దాని మీద పెద్ద కప్పు కట్టాలా ఏమంటారు దాన్ని దాన్ని సిటడైల్ అంటారు ఇంగ్లీష్ లో గోపురం గోపురం తెలుగులో గోపురం అంటారు ఇంగ్లీష్ లో సిటడైల్ అంటారు గోపురం కట్టాలా గోపురం గీద పెద్ద సిలువ పెట్టాలా గంట పెట్టాలా దాని తర్వాత రెండు సీకర్లు కట్టాలా అది మందిరం అనుకుంటున్నారు మందిరం కానీ కాదు ఎప్పుడు బిల్డింగ్స్ ఎప్పుడు మందిరాలు కావు నీ నీ శరీరమే దేవుని ఆలయం మీరు దేవుని ఆలయం అంటే క్రైస్తవులు అందరూ కలుసుకుంటేనే ఆలయం లేకపోతే ఆలయం గానే కాదు బిల్డింగ్స్ అనేది ఒక స్థలం అంతే ఆ స్థలంలో మీరు కలుసుకుంటున్నారు అత్యధిక కాబట్టి మనుషులలో దేవుని ఆత్మ నివసించను అనే విషయాన్ని జ్ఞాపకం కాబట్టి రసింపబడ్డే నువ్వు ఇది గ్రహించాలా దేవుని ఆత్మ నాలో నివసించగలడు అన్న విషయాన్ని అదే అధ్యాయము పంతొమ్మిదో వర్షం యూనిట్టి ఈ లోకపు జ్ఞానం ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వేరితనమే జ్ఞానులకు వారి కుయుక్తిలో ఆయన పట్టుకొను జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొను ఈ లోకపు జ్ఞానము వేరితనము కాబట్టి అంతా కుయుక్ కుయుక్తి అంటే మోసంతో కూడింది అన్నట్టు ఈ లోకపు జ్ఞానం కాబట్టి ఆయన నిన్ను అసలు పట్టుకుంటుడంటు ఇటువంటి జ్ఞానంలో అవన్నీ వ్యర్థమని రాయబడింది కాబట్టి మనుషుల కల్పితాల వల్ల దేవుని యొక్క ఆత్మని పొందుకొనియకుండా దాని ఆత్మ ప్రత్యక్షత అంటే ఆత్మ ఉంటే ఫలాని అన్ని బయటికి రావాల ఇది మొదటిదిగా భాషల్లో స్థుతించడం అని దాని ప్రవచించడం అని రోగులను స్వస్థపరచడం అని బోధించడము ప్రకటించడము సువార్త చెప్పడము ఎన్నోనే వరాలు అద్భుతాలు చేసే వరము స్వస్థత చేసేవరం అట్లా రకరకాల వరాలు అందులో క్రొత్త భాషలు మాట్లాడే అనే వారం గురించి కాబట్టి ఆత్మ ప్రత్యక్షత మాషలో సిద్ధించడం జరుగుతూ ఉంటాయి ఆత్మ ప్రత్యక్షత ప్రవచన రూపకంగా బయటికి అనిపిస్తూ ఉంటాయి ఇవి ఎక్కడ ఉన్నాయి చర్చేశారో చెప్పండి నేను ఒక్క చర్చి చూడాలి మీ సమాచారం చూస్తున్నాను ఎక్కడ చర్చ టోటలీ చర్చిని వాడు చెడగొట్టు పెట్టింది సైతాన్ని వీటిని పొందనీయకుండా ఎందుకంటే నేను లాస్ట్ వీక్ నేను ఇంకోటి చూపించా వాడికి భయం ఉండవు క్రొత్త భాషల్లో మాట్లాడుతూ దేవునితో ఎందుకంటే భాషలో మాట్లాడేవాడు దేవుడితోనే మాట్లాడుతున్నాడు అనేకమైన మర్మములను గూర్చి మాట్లాడుతున్నాడు దేవునితో అనేకమైన సంగతులు తెలుసుకుంటున్నాడు బర్లో సంగతులు రాబోగు వాటి సంగతులు అన్నిటి తెలుసుకొని దేవునితో సంభాషిస్తున్నాడు కానీ ఈ రోజు ఈ గిఫ్ట్ ఎక్కడ ఎక్కడుంది చర్చిలో ఏ చర్చలో కనిపేది నా ఈవెన్ పెద్ద కోస చర్చలు కూడా మాయమైపోయింది వాళ్ళు gift of tongues gift of speaking in tongues ee roju le adu akva pratyakshatane endu cheptunnattu nitte neelo parshudaatma abhishekam ante athanu parshudaatmudu neelo aa vaashikaristhadu vaashalalo mataade aa shakti ni isthanni pallepothe endu maatladu sare parshudaathuni maatladatanante maatladadu endukante parshudaatmulu vachinapade meeru matla maatladaru manasiki avasaram parshudaathak avasaram ee vaashalavara నీకు నాకు అవసరం అని చెప్తున్నాను కాబట్టి నీకు ఈ వరం రావాలా అంటే నువ్వు ప్రయాసపడగ నేను ప్రయాసపడ్డా చాలా సంవత్సరాల క్రితం నేను కూడా ట్రెడిషనల్ చర్చి నుంచి కానీ పలాని పాస్టార్ వాక్యాలు చూపించింది అరవై నెలలో ఇయర్స్ క్రితం నేను కూడా ట్వంటీ ఇయర్స్ కితం మాట ట్వంటీ ఇయర్స్ క్రితం ఒక పాస్తార్ చూపించింది వాక్యం అప్పటి నేను దానికి ఇంట్రెస్ట్ చూపించిన వెతుక్కున్నాను రకరకాల ప్రాంతాలపైన ఎట్లా బొందుకున్నా తెలియదు ఎన్నో పబ్లిక్ మీటింగ్స్ అటెండ్ అయ్యే వాడిని ఎక్కడెక్కడెక్కడో ఫలాని వ్యక్తిని జరిగిపోతాయి ఇక్కడ పోయింది అట్లేదు అట్లా పోయిన అన్ని చివరికి నుంచి జరగలేదు నా సొంత పురార్థంలో ఎట్లా గొచ్చినప్పుడు జరిగింది దేవుని యొక్క ఆత్మ దిగి రావడం నా మీదకి ఆయన వల్ల భాషలో ఆయనని సిద్ధించడం నాకు అప్పుడు వచ్చింది అపోస్లక అధ్యాయంలో వీరి అనుభవాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ అభిషేకం జరిగినప్పుడు ఏం జరిగింది వాళ్ళకనేది అనేక అధ్యాయాలలో రాయబడింది ఇప్పుడు నేను ఎనిమిదవ అధ్యాయం చెప్పిస్తాను మీకు ఎందుకంటే మొదటి రెండు మూడు నాలుగు అధ్యాయాలు అంటే ఆల్రెడీ చూసినాం మనం ఇప్పుడు ఎనిమిదవ అధ్యాయులు మనం ఏం చేస్తున్నాం చూడండి ఐదవ విషయంలో ఫిలిపు అనే శిష్యుడున్నాడు అక్కడ అప్పుడు ఫిలిపు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుతూ అయితే నాకు ఆశ్చర్యం యేసు ప్రభు ఫస్ట్ టైం సమర్యపట్నానికి వయసు వార్త ప్రకటిస్తే వాళ్ళు వెలగొట్టి రైతు స్వీకరించేదని ఫస్ట్ టైం నాకు అది ఒక ఆత్మీయ స్థితి అంత గొప్ప దేవుడు సరాసరి మానవ రూపం ధరించి వస్తే అంత చులకన చేస్తారా మనుషులు తెలిసి అది కూడా తెలిసి చులకన చేసింటాయి అది ఎందుకంటే వాళ్ళకి యూదులంటే కోపం సమరలేదు మమ్మల్ని మీరు ధృనీకరించు అంట వారి అంటరాని వారి వారిని మమ్మల్ని పరిగణించిండ్రు కాబట్టి వారి కోపం ఉంది కానీ ఏసు ప్రభు అటువంటి వాడు కాదు కదా అంటరాని ఆయన ఎవరినని చర్చించారు కుస్టి రోగుల ముట్టుకోలేదా బాగుపరచలేదా గుడ్డి వారిని ముట్టుకుంటే బాగుపడలేదా వాడు ఆయన ఎంతమందిని ముట్టుకున్నాడు ఆయనకి లే అంటరాని గుణం ఇక్కడ పిలుపు సమర పట్టణం వరకు వెళ్లి క్రీస్తుని వారికి ప్రకటిస్తూ వీళ్ళు ఎవరు అంటే చెదరిపోయినా ఇదిలాంటి నాలుగో వచ్చి జన సమూహంలో విని తెలుపు చేసిన సూచక్రియను చూచినందున అతడు చెప్పిన మాటలేందు ఏక మనసుతో లక్ష్యం ఉంచు ఎందుకంటే ఈయన ద్వారా ఈయనకు వరం ఉంది స్పెషల్ వరం తెలుపుకి సూచక్రియలు చేసే వరం ఆశ్చర్యం కదా నేను చరిత్ర చదివిన ఇండియాకి వచ్చిండే కదా తోమ భక్తుడు శిష్యుడు పన్నెండు మంది శిష్యులలో ఒకడు దేవుని సంభాషిస్తూ నేను నిజంగా నమ్మాలంటే నీ గాయాలను చేపెట్టాలని ఆ టైంకి ప్రభు బయలుపరుచుకున్నాడు ఇదిగో నా గాయాలు చేపెట్టు పశ్చాత్తాపంతో తన కాలంగా పడిపెట్టు అటువంటి తోమ మన దేశంకి వచ్చిండు అయితే మొట్టమొదటిసారి ఒక చిన్న ఓడలో మన దేశానికి వచ్చినప్పుడు ఆ పాండిచ్చేరి ప్రాంతం ఈ రోజు ఈ రోజు చెప్తున్న ప్రాంతం ఆ పాండుచేరి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ సముద్రంలో ఓడి ఉంది ఆయన దిగిండు దిగితే కొంతమంది బ్రాహ్మణులు అక్కడ సూర్య నమస్కారం చేస్తా సూర్య నమస్కారం చేస్తా ఇతను వీళ్ళు సూర్య నమస్కారం చేసినప్పుడు ఏం చేస్తారంటే నీళ్ళలో దిగి సూర్యునికి ఎదురుగా నిలబడి దోసిళ్ళలో నీళ్లు తీసుకొని సూర్యునికి ఇసిరేస్తారు పైకి గాలిలో అది సూర్య నమస్కారం అయితే ఈయన వాళ్ళ అమ్మాయి అడుగుతున్నాడు ఫిలిప్ ఫిలిప్ గారు తోమార్ మీరు ఏం ఏం చేస్తున్నారు మీరు అంటే మేము సూర్య భగవాను మేము ప్రార్థించడం అని మరి ఎందుకు ఇట్లా హెసిరేస్తారు నీళ్ళు అంటే ఆయనకిసిరేస్తే ఆయన స్వీకరిస్తాడు నీళ్ళ మరి కింద పడిపోతున్నాయి మీరు పైకిసేసినప్పుడు కింద పడిపోతున్నాయి కదా నువ్వేలా పిచ్చాడువా అవును నీళ్లు పైకిసేస్తే కిందనే పడాలి కదా పైన ఎట్లుంటే అప్పుడు తోమా వాళ్ళతో నన్ను అంట నేను పడేస్తాను ఒకవేళ నీళ్లు అట్లనే ఆగిపోతే నేను నమ్ముకున్న దేవుణ్ణి మీరు వెంబడిస్తారా సవాల్ వేసి వాళ్ళు ఓకే అన్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు నీళ్లు పైకి వేస్తే కింద పడిపోతే అప్పుడు తోమ ఆ నీళ్లు తీసుకుని దోసిట్లో పైకి సేస్తే ఆ నీళ్లు అక్కడే ఆగిపోయింది కింద క్రైస్తవ సంఘము బయటకి నుంచి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది సభ చరిత్ర బహు ఆశ్చర్యకరంగా ఉంటది కాబట్టి ఇప్పుడు చూడండి జన సమూహంలో విని పిలుపు చేసిన సూచికలను చూసినందున అతను చెప్పిన మాటలేందుకు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయేను ఏక మనసుతో లక్ష్యం ఉంచితనే జరుగుతుంది మనం కూడా అక్కడిక్కడ ఊర్లలో పోయి సేవ చేస్తుంటాం కదా ఏక మనసుతో సేవ చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి దయాలు వెళ్ళిపోతాయి పక్ష వాయువు గల వారిను కుంటి పొందిరి ఏకత కలిగిన ప్రార్థన కాబట్టి అందుకు పట్టణంలో మిగతా సంతోషం కలిగింది బట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫిలిపో సేవా విధానము పశుద్ధాత్మ గురించి అంటే ఆయన ఎక్కడ ప్రకటిస్తే వాళ్ళు రాష్ట్రపతిలో పశుద్ధాత్మ అభిషేకం ముందుకున్నారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది ఐదవ వర్షంలో అయితే అదే అధ్యాయము చివరికి నలభై నాలుగవ వస్త్రంలో నలభై నాలుగు కార్యము అప్పుస్ల కార్యంలో పదం అధ్యాయము నలభై నాలుగో సో ఇప్పుడు చూడండి పేతులు ఈ మాటలో ఇంకా చెప్పు చెండగా అతని బోధ విన్న వారి అందరి మీదికి పరిశుధాత్మ దిగేను ఫిజికల్ గా కనిపించింది ఇది పరుశుద్ధాత్మ అభిషేకము ఫిజికల్ గా జరిగేది కండ్లకి కట్టనట్టుగా జరగదు తొంభై శాతం చర్చస్లలో ఇటువంటి అభిషేకం కనిపిస్తుంది పై నుంచి దిగి రావడం ఆ మనుషులు పేతులు ఇందాక ఫిలిపు చూస్తున్నాం ఇప్పుడు పేతులు అయినా సువార్త చెప్తుంటేనే అతని బోధ విన్న వారందరూ వీరికి పరుశాత్మ అవును వాక్యం విన్నప్పుడు పరశురాత్మ దిగి రావాలని కనిపించాలా అలా కనిపించాలా వాళ్ళు ఆ శరణంలో పాపభూరితమైన శరీరము పాపపు నియమాలు ఉన్న శరీరము కొట్టుకుంటుంటుంది పరిశుధాత్మ దిగొచ్చినప్పుడు భరించలేదు ఎందుకంటే బహు పరిశుద్ధమైంది దేవుని యొక్క ఆత్మ మరి నీది పాపభూరితమైన శరీరం కాబట్టి నీ మీది వచ్చినప్పుడు నీ బాడీ కొట్టుకుంటా ఉంటుంది చప్పట్లు కొట్టుకుంటా ఎగుకుంటలో కొత్త భాషలు మాట్లాడుతూ ఉంటాయి అయితే నలభై ఐదవ వర్షంలో నలభై నాలుగవ వారు భాషలతో మాట్లాడచ్చు దేవుణ్ణి ఘనపరచండుగా వినేరి భాషల్లో మాట్లాడే వాళ్ళు దేవుని గనపరుస్తారంటారు ఎవరికైతే క్రొత్త భాషలు లేవో వాళ్ళు దేవుని గనపరచరు ఈరోజు చర్చలు లేదు ఇది కాబట్టి చర్చ దేవుని గణపరచలేదు నేను ఇట్లా మాట్లాడ ఇట్లా చూస్తా వాక్యం ఇప్పుడు భాషల్లో మాట్లాడచ్చు దేవుని గనపరచుండగా వినియరి అంటే నువ్వు భాషల్లో దేవుని మాట్లాడకుండా నీ వాడుక భాషలో మాట్లాడితే ఆయనకి ఘనం రాదన్నట్టు కాబట్టి ఈరోజు చర్చ్ దేవుని కనపరచలేదు ఇది మనకి టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ లని బయలుపరచబడింది చర్చ్ మొత్తము పులిసిపోయిందని ఎందుకంటే మనుషులు శారీరకంగా కొట్టుకోవడం ధన వ్యామోహము స్వార్థము అధికారాలు చేపట్టుకోవడము ఇవి వాళ్ళకి ఇష్టం అన్నట్టు కాబట్టి ఫిలిప్ జీవితాలు చూస్తున్నాం కేతురి జీవితాలు చూస్తున్నాము కావుల జీవితాలు కూడా చూడండి ఆ పుస్తకాలలో మనం చూస్తాం ఇది తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం దాని తర్వాత నేను పంతొమ్మిదవ అధ్యాయం కూడా చూపిస్తా తొమ్మిదవ అధ్యాయంలో ఏం జరిగిందనేది మొదటి వచనం మొదటి మొద తొమ్మిది కదా తొమ్మిది పదకొండవ వచనం అయితే దేవుడు దర్శనీతిగా అననీయ అనే ఓ వ్యక్తి ఉంటే అతనితో మాట్లాడుతుండే ఎక్కడ వ్యక్తి అంటే ధమస్కు మీరు ఏ పఠనానికి అయితే ఈయన భయం జరిగిందో సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులని బంధించడానికి వరకు ఆ దమస్కు ఒక వ్యక్తి అంటాడు ఆయన దగ్గర తీసుకుపోతుంది దేవుడు దమస్కు లో ఒక శిష్యుడు నేను ప్రభు దర్శనం అని పిలవగా అతడు ప్రభు ఇదిగో నేనున్నానండి చూడండి ప్రభు దర్శరీతిగా పిలుస్తాడు నీకుందా అనుభవం ఉండాలా కదా అనుభవం మీరు నాకు రివర్స్ ప్రశ్న మళ్ళీ నీకుంద్రదర్ అని అందుకు ప్రభు నీవు తిన్ తిన్నని అంటే స్ట్రైట్ దాన్ని ఇంగ్లీష్ లో స్ట్రైట్ తిన్నని అని అనబడిన వీధికి వెళ్ళి అంటే ఒక ఒక స్ట్రీట్ ఉంది ఒక వీధి ఉంది దాని పేరు స్ట్రీట్ అంట దాని పేరే తిన్నది తిన్ననిది అయితే వెళ్ళి యూదా అను వాని ఇంట తారసు వాడిన పౌలం ఇదిగో అతడు ప్రార్థన అని చెప్తున్నాడు అతడు అననీయ అను ఒక మనుషుల లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తన మీద చేతుల చూసి ఉన్నాడని చెప్పాను అందుకు అననీయ ఈ మనుషుడు ఎరుసేమిలో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని ఎక్కడనూ నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారి అందరినీ అతడు ప్రయా ప్రధాన యాజకులు చూడండి ప్రధాన యాజకులు ప్రధాన యాజకుల వలన అధికార ముప్పొంది ఉన్నాడని వారిని తరలించింది ప్రభువు నీవు వెళ్లిము అన్ని జన్లు అన్ని ఎదుటను రాజుల ఎదుటను ఇష్టను నా నామము భరించటకు ఇతడు నీ ఏర్పరచుకుని సాధనమని ఉన్నాడు దేవుడు ఏర్పరచుకుంటాడు రక్షింపబడ్డ వారి మంది ఇతడు కొరకు ఎన్ని శ్రమలను ఇంపవలను నేను అతనికి చూపుతురని అతనితో చెప్పాను అన్ని ఆ ఇంట ప్రవేశించి అతని మీద వచ్చేది సౌల సహోదరడా నీవు వచ్చిన మార్గంలో నీ పరబడదని ప్రభు ఎస్ నీవు దృష్టి పొంది పర్షులతో నింపబడినట్లు అప్పుడే అతని కావంటి పొరల మట్టి రాలగా కలిగినది రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజ్ఞ పొందేందు ఆశ్చర్యం కదా కాబట్టి ఆ రోజుల్లో భాషల వరము అనేది సాధారణంగా ఉండేది సంఘంలో ఈ రోజు లేదు ఈరోజు ఎవరైనా భాష మాట్లాడితే అంత వింతగా చూస్తారు మొత్తానికి మొత్తానికి క్లీన్ చేసేసారు ఇప్పుడు సంఘాలలో ఈ వరాబ్ లేకుండా అంత మోసం ఎక్కడ చూసినా మనకి మోసం అనిపిస్తా ఉంది చర్చ సిస్టమ్ అయితే మీరు అనొచ్చు నేను ఈ పేతులు భాష గురించి మాట్లాడేండు పావులు భాష గురించి మాట్లాడిండు శిలిక్ ప్రార్థన చేస్తే వాళ్ళు వర్షాతో మొదలుకున్నారు అని చూస్తున్నాము మళ్ళీ ఇతర శిష్యులు చెప్పలేదా వీటి గురించి యోహాను భక్తుడు కాని మత్తయ్య గాని ఆ యూ గాని వాళ్ళు చెప్పలేదా దీని గురించి ఎందుకు చెప్పలేదు అంటే ఆ రోజుల్లో అది సాధారణమైన అంశము స్పెషల్ అంశం కాదు ప్రతి చర్చలో మనుషుల భాషను ప్రసరించే వాళ్ళు దేవుణ్ణి గణపరచే వాళ్ళని చూస్తే మనం గణపరచడం అనే భాషలు కాబట్ అది కామన్ గా జరుగుతున్న ప్రక్రియ కాబట్టి దానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ ఆ గ్రీసు దేశంలో ఉన్న కొరత సంఘర్భులు విశదీకరించిన దేవుడు పౌళ్ళు ఎందుకంటే బహు ప్రాముఖ్యమైన వరాలి వన్ కాబట్టి వాళ్ళందరూ భాషల్లో మాట్లాడినట్టు మనం చూస్తాం కదా ఆ పుస్తకాలం రెండవ తో అందరూ రక్షింపబడ్డ ప్రతి ఒక్కరూ భాషల్లో మాట్లాడినట్టు మనం చూస్తాం అక్కడ ఎప్పుడైతే వాళ్ళు మారుమర్చుకుంది బాప్ సంబంధించినో అప్పుడే పరిశురాత్మ వచ్చింది వాళ్ళకి ఆరు రోజుల్లో కానీ అవి రెండు విభజింపడుతుంది నువ్వు బాపు సంబంధంలో నీకు ఉండదు కొంతకాలం నువ్వు కష్టపడితే పరిశురాత్మ వస్తుంది కానీ ఆరు రోజుల్లో అపోసకాలు చూస్తున్నాం మనము రక్షణ పొందిన వాడికి అప్పుడే పరిశాంతంలో దిగి రావడము అప్పుడే భాషలో మాట్లాడడం చూస్తున్నామంటే ఎంత ఆసక్తితో వాటిని చేస్తుంటారు వాళ్ళు బహుగా ఆసక్తి చూపించే దైవీకమైన విషయాలి కాబట్టి మరోసారి జ్ఞాపకం చేస్తున్న భాషలలో మాట్లాడడం లేక క్రొత్త భాషల్లో లేక అన్య భాషల్లో మాట్లాడడం దేవుద దేవునితో సంభాషించే భాష కాబట్టి पशुदात्म उ दाखानी म प्रत्यक्षता लेकिन मेनिफेस्टेष मोदी मेनफेस्टेश मोदी प्रत्यक्षता केवल देवनी बड़ील के चेड़ी वन इंकावर किवे जीवास्थ के కేవలం మనసులకేది వరం నీకు అవసరం లేదనేసి చెత్తపట్ల పడేస్తే ఆ వరం యొక్క పరిణామం నువ్వు ఎప్పుడు చూడలేదు కాబట్టి దేవుడితో సంభాషించాలా అంటే నీకు ఈ వరం అవసరం అయితే ఈరోజు చాలా మటు చర్చస్ చూస్తాను భాషలలో దేవుణ్ణి స్థుతించద్దు ఎందుకంటే వీళ్ళకి సరిగా తెలియదు అది దేవుని భాష సైతాన్ భాష కూడా తెలియదు వాళ్ళకి వాళ్ళకు అలవాట్లేదు చర్చలో చాలా సమాచారం నుంచి కాబట్టి దుష్టంకి తెలుసు సైతానికి తెలుసు వీళ్ళు భాషలో మాట్లాడిట్లంటే వాడి పవర్ పోతుందని కాబట్టి వాడి పవర్ ని వాడు కాపాడుకోవాలంటే వీలన్నీ భాషలో మాట్లాడియకుండా చేయాల వాడు చాలా సక్సెస్ఫుల్ గా అయింది కాబట్టి ఎప్పుడైతే పరుషాత్మ నీ మీదకి వస్తుందో నువ్వు దేవుణ్ణి స్థుతిస్తూ తన పరుస్తూ భాషల్లో ఇది కంపల్సరీ అవసరం అని నేను చెప్తా ఎందుకంటే మొదటి దశాబ్ద క్రైస్తవులు అందరూ అట్లనే చేస్తుంటున్నారు ఈ రెండు సంవత్సరాల దగ్గర దగ్గర బంద్ అయిపోయినాయి కానీ మొదటి దశ తప్పుడు క్రైస్తవులు అందరూ భాష మాట్లాడారు అందుకే అది వాళ్ళకి కామన్ అంశం అన్నట్టు అది ఏమంతా స్పెషల్ కాదన్నట్టు అందుకే పౌలు ఇది మనం గతాలు చూసినాము మొదటి కొత్త పత్రిక నాలుగవ పద్నాలుగవ అధ్యాయము ముఖ్యంగా పద్దెనిమిదవ వచ్చిన పద్నాలుగు పద్దెనిమిదిలో ఏమంటాడు అంటే నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను అందుకు దేవుని స్థితించదన్ను ఆయన చెప్తున్నాడు మీ అందరికంటే నేను ఎక్కువ అన్ని భాషల్లో మాట్లాడతాను దేవునితో సమర్శిస్తాను ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేట దానికి చూడండి తన వ్యక్తిగత జీవితం రహస్య ఎట్లా గంటలు గంటలు దేవుని దేవుని భాషల్లో మాట్టుకుంటూ పోయిన కాబట్టి ముఖ్యంగా మనము వీటిని బహు జాగ్రత్తగా పరిశీలించాలి ఇవి చాలా మర్మములతో కూడిన విషయాలు అన్నట్టు భాషల్లో మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడుతున్నాడు మరి విశేషంగా అనేకమైన చూడండి అక్కడ రెండవ మొదటి కొద్దిగా పత్రిక పదహ పద్నాలుగో అధ్యాయము రెండవ వర్షంలో ఏముందంటే ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు తర్వాత మనుషుడు ఎవరినో గ్రహింపాడు నువ్వు మాట్లాడితే గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుపుతున్నాడు అంటే భాషలలో ప్రార్థించేవాడు భాషలలో మాట్లాడేవాడు ఆత్మల వలన మర్మంలో పలుపుతున్నాడు అంట కూడా అర్థం కావు అవి సైతానికి కూడా అర్థం కావు ఈరోజు ప్రార్థన చేస్తే సైతాన్ని కూడా వింటా ఉంటాడు ఏం ప్రార్థన చేస్తున్నావో కానీ భాషలలో దేవుణ్ణి స్థుతిస్తున్నప్పుడు ప్రార్థించినప్పుడు సైతానికి అర్థం కాదు అప్పుడు నీ జీవితంలో విశేషమైన అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఈరోజు సంఘాలలో భాషలలో స్థుతించనీయకుండా భాషల వరకు నొస్తే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి బయటపడిస్తున్నారు ధృనికరిస్తున్నారు ఇది సైతానికి కార్యమని నేను చెప్తాను మొదటి దశ తప్పు అందరూ దేవుణ్ణి భాషలలో స్థుతించేవారు భాషలలో దేవుని మంత్రాలు చెప్తూ కృతజ్ఞతలు చెప్పి ఎంతగానో ఆనందించేవాళ్ళు అంశం చెప్పి ముగిస్తాను వాక్యము మొదటి కొలితెల్ రాష్ట్ర పత్రికలో ఇది ఒకటే మొదటి కొలతలు పత్రిక పదమూడవ అధ్యాయాలు ఈ మెయిన్ లైన్ చేస్తాం కదా వీళ్ళందరూ చెప్పి మాట్లాడి మొదటి కొనుతుల్ పత్రిక పద ఒక చూడండి ఇక్కడ ఈ అధ్యాయం అంతా ప్రేమకు సంబంధించింది దేవుని ప్రేమ ఎటువంటిదో అవన్నీ ఇద్దరు మనం చూస్తాం ముఖ్యంగా ఎనిమిది నుంచి చూడండి ప్రేమ శాశ్వత కాలం ఉండను ప్రవచనంలైనను అంటే ఆగిపోవచ్చు భాషలైనను నిలిచిపోవను కాబట్టి భాషలు నిలిచిపోతాయి జ్ఞానమైనను నిరతం అగును ఇక భాషలు జ్ఞానము ఇవన్నీ ఆగిపోవచ్చు అంట నిరర్థకం కావచ్చు కానీ ప్రేమ శాశ్వత కాలం అయితే ఇక్కడ ఒక స్ట్రిక్ పెట్టి ఇక్కడ ఈ వాక్యం మీరు ఏం చేస్తారు అంటే చూడండి ఎంత క్లియర్ ఉంది భాషలు ఆగిపోతాయి అంటున్నాడు నిలిచిపోతాయి అంటున్నాడు ప్రవేశ ఆగిపోతే నిరతకం అయితే అంటున్నాడు సీజింగ్ అంటున్నాడు ధ్యానం కూడా నిరతకం అయిపోతుంది అవును అంటున్నాడు కానీ మన కింద చెప్పిన వాక్యం ఎందుకు చూడాలి మీరు ఇవన్నీ ఆగిపోతున్నాయి కాబట్టి మనకు అవసరం పిక్చర్లు ఎప్పుడు ఆగిపోతాయి ఎప్పుడో భవిష్యత్తులో ఆగిపోతాయి ఆయన వచ్చినప్పుడు ఆగిపోతాయి ఆయన వచ్చేంతరకుంటే అది అర్థం చేసుకోవట్లేరు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు మెయిన్ చర్చస్ పెద్ద పెద్ద చర్చలు అన్నీ చేస్తున్నాయి ఈ సమస్య పౌలే చెప్తున్నాడు దాని గురించి మనము కొంత మటుకు ఎరుగుదాం వీటి గురించి కొంత మటుకు ప్రవచిస్తున్నాం క్లోజ్ చేస్తాం ఆ నేను పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును ఇవి ఎప్పుడు ముగించిపోతాయి ఎప్పుడు చెప్తున్నాడు అక్కడ ఏంటి అంటే పర్ఫెక్ట్ పూర్ణమైనవి పర్ఫెక్ట్ పూర్ణం కానివి పూర్ణం కానిది పర్ఫెక్ట్ కాదన్నట్టు పూర్ణం అంటేనే పర్ఫెక్ట్ యాక్చువల్ గా పూర్ణమైనది అంటే పర్ఫెక్ట్ అంటే ఇవన్నీ నీడళ్ళు నీజ స్వరూప మిగేశ్వరంలో ఉంది ఓ రీతిగా చెప్పాలంటే ఇవన్నీ సంఘానికి ఇచ్చినది బహుమానాలు బహుమానం ఇచ్చి ఎవరైనా సంచిలో కట్టేసి పెడతారా లేక బహుమానాలు చూపించుకుంటారా ఈరోజు ఎవ్వరు చూపిస్తారు వాళ్ళ బహుమానాలు ఎవ్వరు చూపిస్తుంది కాబట్టి పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముఖ అనేది నిరంతకమూ పూర్ణమైనది వచ్చినప్పుడు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు సంపూర్ణుడు ఆయన ఒకటే పర్ఫెక్ట్ ఆయన వచ్చినప్పుడు ఇవి అవసరం ఉండదు ఎందుకు ఆయన వచ్చినప్పుడు ముఖాముఖి అయిన తను మనం కానీ ఆయన వచ్చేంతవరకు పరోక్షనేతను మాట్లాడతాం అందుకు వరం అవసరం అని అక్కడ అది అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నట్టే ఇక ఇవన్నీ ఆగిపోతాయి బ్రీ ఆగిపోతే నేను కూడా ఒప్పుకుంటున్నా ఎప్పుడు ఆగిపోతాయి ఆయన వచ్చినప్పుడు అవసరం ఉంటది కదా ఎందుకంటే డైరెక్ట్ గా సంఘ కాపరి వచ్చినాక ఈ వీటితో మనకి అవసరం ఉండదు ఎందుకంటే సంఘ కాపరి చూసుకుంటాడు అవన్నీ ప్రధాన యాజకుడు మన ప్రభువు ఆయనే మొత్తం తీసుకుంటాడు కాబట్టి మనకి ఇంత అవసరం ఉండదు అంటే వీళ్ళైతే నేను రేపు క్లోజ్ చేస్తాను లేదంటే వచ్చే వారం క్లోజ్ చేస్తా ఈ వాక్యాన్ని భాషల వరము బహు ప్రాముఖ్యమైనది నువ్వు ఎంతగా దేవుని భాషలో శుద్ధిస్తే నీ అంతరంగ పురుషుడు అంతగా బలపరచబడి పవర్ఫుల్ గా తయారవుతా ఉంటాడు అప్పుడు నువ్వు ఎక్కడ పోయే చెప్పినా మనుషులు కక్షల్లోకి ఎక్కడ పోయి దయ్యాలని కదించినా అవి పారిపోతాంటే మనుషుల నుంచి నువ్వు తనల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు మనుషులు ససద పొందుతూ ఉంటారు మరి అటువంటి యాక్ట్ అటువంటి కార్యం జరగాలంటే నువ్వు భాషలలో దేవుని శుద్ధించినట్టు నేర్చుకోవాలి ఎందుకంటే భాషలలో మాట్లాడేవాడు దేవుడితోనే మాట్లాడుతున్నాడు తర్వాత భాషల వరం ఉన్నవాడు తన సొంతానికి లాభం చేకూర్చుకుంది నీకు ప్రాఫిట్ రాకుండా నీకు లాభం రాకుండా ఇతరుల కొరకు నువ్వు ఎట్లా ప్రార్థన చేయగలవు నీకే బలైన ఇతరుల కొరకు ప్రార్థన చేయగలవు ఈ సత్యాన్ని మనం అందరము ఈ రోజు నుంచి పశుధాత్మ అభిషేక కొరకు కనిపెట్టుకుందాం కృపవరాల కొరకు కనిపెట్టుకుందాం ప్రతి వరాన్ని ఆసక్తితో ఆపేక్షిస్తాం ముఖ్యంగా ప్రవచవరం ప్రతి వరం భాష వరం కూడా కబట్టి అటువంటి వాయ్యని దేవుడు మనకు అందరు కనగలించడం ప్రారంభిస్తాం పరశుద్ధ దేవ మీకు వందాలైనా ప్రవ్వా ఈరోజు మతపరమైన జీవితం ఎంత భయంకరంగా ఉంది అంటే వాళ్ళు వీటన్నింటినీ ఈ బైబిల్లో ఈ యొక్క మొదటి కొరతు రాష్ట్ర పత్రిక పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యలో ఈ కృపా వరలన్నీ వాళ్ళు పాటిస్తలేరు ప్రవ్వ మీరు ఉచితంగా ఇస్తా అంటున్నారు కాబట్టి వాళ్ళు తీసుకుంటలేరు ప్రవ్వా కష్టపడి సంపాదించుకుంటేనే వాటికి విలువ ఉంటది మీరు కష్టపడి మంచి చెల్లరు ఆవిలో కూడా లేకపోయింది ప్రభావం వారికి క్షమించమని ప్రార్థిస్తాం మొదటి దశాబ్దంలో ప్రతి చర్చిలో ఇవన్నీ వరాలు ప్రభావం వారు పాటించిన ప్రభావం దురదృష్టం మా కాలంలో ఇవి ఏమున్నాయి కానీ బైబుల్లో ఉంది ప్రభావం ఇది గ్రహించి అందరు పాటించాలని ప్రేరేకించి మీ తరు ఆకర్షించుకోమని ఏ శిక్రీస్తు పరిశుద్ధ నామని ప్రార్థిస్తాం తండ్రి ఆమె మేమందరము కూడుకొని చిన్న గుంపుగా కూడుకుని ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించిన తరుణాన్ని బట్టి వందన లేసయ ఈస నాయన రక్షక ఆ ప్రభ మేమైతే ప్రభ ఎన్నో సార్లు అయినప్పటికీ మీరు మమ్మల్ని మీ ప్రేమతో చేర్చుకుంటున్నారు ఏసయ్య నిన్న మాత్రి హాస్పిని వాళ్ళ డాడీ పట్ల జరిగించిన అద్భుత కార్యాన్ని బట్టి వందన లేసయ అనేక చెడు థాట్స్ రాకుండా మంచిగా భయభక్తులు కలిగే జీవితం గడుపులాగ్న అనుగ్రహించండి సార్ ఇంకా ఎంతో మంది అయితే ప్రభ మా సంఘాలలో ప్రభ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ప్రభా క్రీస్తు రాయవారులుగా ఉండాలి కానీ సంఘస్థులు ప్రభ ప్రత్యేకింపడిన సంఘములుగా ప్రభ మీ ఆజ్ఞలను అనుసరించిన సంఘములుగా ప్రభ కొట్ల ఆటలు లేకుండా ఉండలాగ్నా అనుగ్రహించండి సయా ప్రభ ఇంకా సిస్టర్స్ అవంతి గురించి ప్రే చేస్తున్నాం సార్ తనకు మంచి ఆరోగ్యాన్ని నన్ను గ్రహించండి సార్ మీరే కాచి కాపాడి దీవించి ఆశీర్వదిస్తారని ప్రభా గ్రూప్ సభ్యుల ముందర్నీ కాపాడుతారని మా వర్క్ వల్ల మేమైతే జాయిన్ అవ్వలేకపోతున్నాం సార్ మా వర్క్ షెడ్యూల్ ని కూడా మీరే రీడిజైన్ చేసి మాకు టైం నన్ను గ్రహిస్తారని ఈ కొద్ది విన్న పములు క్రీస్ తీసినాం అని పేట పాపిని అతి వినయంగా వేడుకొంచున్నాను మన ప్రభు అయిన ఏసు కృషి కృప సమాధానం నడిపి మనందరి సదాకాలం తోడేటాక ఆమేన్. అందరి పైసలాక